రియ పిల్లను నేను వదకుతే బడిన గురియ పిల్లను ఈసుగొరియ పిల్లను నేను వదకుతే బడిన గొర్రెపిల్లను దిన దినము చనిపోచున్నాను ీస్తులో బ్రతుకుచున్నాను దినదినమో చనిపోచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను యేసు గొరియ పిల్లను నేను వదకుతే బడిన గొరియ పిల్లను ఏసు గొరియ పిల్లను నేను తే పడిన నా గురియ నా తలపై ముల్లు గుచ్చబడినవీ నా తలంపులు ఏడుస్తున్నవి నాతలపై ముళ్ళు గుచ్చబడినవి నాతలంపులు ఏడుస్తున్నవి నామోమున ఉమ్మి వేయబడినది నా చూపులు నా తలదించుకున్నవి నామోమున ఉమ్మి వేయబడినవి నాచూపులు తలదించుకున్నవిసుగొరియ పిల్లను నేను వదకుతే బడిన గొరియ పిల్లను రియ పిల్లను నేను మొదకుతే బడిన గొరియ పిల్లను నా చేతుల సంఖ్యలు పడినవి నారాతలు చెరిగిపోవుచున్నవి నా చేతుల సంఖ్యలు పడినవి నారాతలు చెరిగిపోవుచున్నవి నా కాలకు మేకులు దిగబడినవి నా నడకలు రక్త సిక్తమైనవి నా కాలకు మేకులు దిగబడినవి నా నడకలు రక్త సిక్తమైనవి పిల్లను నేను వదకుతే బడిన పిల్లను రియ పిల్లను నేను వదకుతే పడిన గురియ పిల్లను దినదినము చనిపోచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను దినదినము చనిపోచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను రియ పిల్లను నేను వదకుతే బడినా గొరియ పిల్లను ఏసు గొరియ పిల్లను నేను వదకుతే బడినా గొరియ పిల్లను చిన్న మాట ప్రార్థం చేసుకుందాం సిస్టర్ స్తోత్రం ప్రభా నైనా మా ప్రభా నీ పాములకు వేళ స్తోత్రాలు దేవాస్తా మా ప్రభా మధ్య కాల స్థానం దేవాయస్మ ప్రభావ వాక్యం చేత మాట్లాడండి మా ప్రభా దేవా మా మన వాంచీ తీర్చండి మా ప్రభవ ఈ వాక్యం చేత మేము దేవాయస్మగ్రం ముందుకు సాగలంగా సాయించండి మా ప్రభా మీ నష్టం కుమార్ నుంచి దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్క రీతిలో మమ్మల్ని మాతో మాట్లాడతారని త్వరగా రాబోతున్న ఏ క్రీస్ పేడ వేడి కూర్చున్నాం తండ్రి సిస్టర్ మనం ఈరోజు యోహన్ సువార్త పదవాధ్యాయం గొర్రెల దొడ్డిలో ద్వారం న ప్రవేశింపక వీర ఒక మార్గం ఎక్కువ దొంగి దోచుకున్నవాడై ఉన్నాడు ద్వారం న ప్రవేశించేవాడు గొర్రెల కాపరి అతనికి ద్వారపాలకుడు తలుపు తీను గొర్రెలు అతని స్వరం వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పిలిచి వాటిని వెలుపలికి నడిపించును మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడు ఎల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం మెరుగును గనుక అవి అతనిని వెంబడించును అన్నిల స్వరము అవి ఎరుగవు గనక అన్నిని ఎంత మాత్రం వెంబడింపక వాని యుద్ధ నుండి పారిపోనని మీతో నిత్యంగా చెప్పు అని వారితో చెప్పాను ఈ సాదృశ్యం ఏసు చెప్పాను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఏంటో వారు గ్రహించలేక గ్రహించుకునలేదు అలాగే ఇక్కడ ఏం చెప్తుండంటే యేసు ప్రభు మనకు ద్వారా యేసు ప్రభు మనకి ఈరోజు ఆయన స్వరం మనం వినాలి అయినా మనం స్వరం వినాలంటే మనం ఏ విధంగా మనము చూడాలి ఆయన ద్వార పాలకుడు అయి ఉన్నాడు మనకి గుర్రెల దొడ్డి ద్వారం ప్రవేశింపక వేరే ఒక మార్గం ఎక్కువ దొంగ దోచుకున్న ఉన్నాడు అంటే గొర్రెల దొడ్డి పోవాలంటే స్ట్రేట్ గా గొర్రెల దొడ్డి ద్వారం నుంచి వెళ్ళాలి వెనుక నుంచి వస్తే మనకి ఈ రోజు దొంగ చెప్తారనమాట ద్వారం నా గొర్రెల కాపరి గొర్రెల ద్వారం నుంచి ప్రవేశించేవాడు మన ఏసు గొర్రెల కాపరి గొర్రెలు మనము ఆయన స్వరం వింటున్నాం మనము విన్నట్టే విండి మనము అక్కడికే తప్పిపోతున్నాం ఏసుప్రభు యొక్క స్వరం వినాలంటే మనము అతనికి ద్వారపాలకుడు తలుపు తీను గుర్రె అతని స్వరం వినుడు ద్వారపాలకుడు మనకు ద్వారపాలకుడు తలుపు తీను యేసుప్రభు వస్తుంటే అక్కడ కాపరి వస్తుంటే గొర్రెల కాపరి వస్తుంటే ద్వారపాలకుడు నుండి గేటు తీస్తుంది ఈ రోజు మన గేటు అనేది హృదయమైన గేటు మనము ద్వారపాలకుని కోసము యేసుప్రభు కోసం మనము తెరిచి ఉంచాలి యేసు ప్రభు కోసం మనము తెరిచినామనుకో ప్రతి ఒక్కటి మన హృదయంలో వస్తుందనమాట ఎవరైతేనో మనం ఉన్నామనుకో ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మనకి దృఢై ఉంటాడు అనేందుకు మనం విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి ఇక్కడ ఏమంటుండే ఇంకొక దీంట్లో చూస్తే అతడు తన సొంత గుర్రని పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపకి నడిపించును సొంత గుర్ర ఏం చేస్తుండో పేరు పెట్టి అక్కడ పిలుస్తున్నా అనమాట పేరు పెట్టి పిలిచి అతను దాన్ని వెలుపలికి నడిపించును మరియు అతడు సొంత గుర్రెలన్నిటిని వెళ్ళిపోకి నడిపించినప్పుడు ఎలా వాటికి ముందుగా నడుచుండు వాళ్ళు ఏం చేస్తుండ్రు మన సొంత గుర్రెలము మన రక్షణ మార్గం తీసుకొని ఆయన విన్నప్పుడు యేసు ప్రభు మన ముందట ఈ రోజు నడుస్తాడు నీకు నాకు ఈ రోజు యేసు ప్రభు ముందటుండి నడిపిస్తుడు మన చేయి పట్టి నడిపిస్తుంది ఈ రోజు గొర్రె కాపరి అయిన యేసు ప్రభు గొర్రెడేం కాదు గొర్రెల మనం ఉన్నాము ఈ రోజు మన యొక్క సంఘాలలో దాంట్లో మనం ఉన్నాము యేసు ప్రభుని చూసి మనము ముందుకు సాగాలి ఆయన స్వరం మనం వినాలి ఆయన స్వరంలో మనము ప్రతి మనము తెలుసుకోవాలి ఇక్కడ ఏమంటుండీ ఇంకా చూస్తే అతని స్వరం మెరుగును గనక అవి అతని ఏం చేసినాయి గొర్రెలు అతని స్వరం మెరుగును యేసు ప్రభు యొక్క స్వరం మనము ఎగుతాం అనమాట యేసు ప్రభు యొక్క మన బైబుల్ ఉంది స్వరం అయిన స్వరం మనము వింటున్నాం ఆయన స్వరం విన్నప్పుడే కదా మనం మేల్కొని ముందుకు సాగుతాం ఆయన మనల్ని వెం ఆయన మనం ముందు నడుస్తుండే యేసు ప్రభు మనం ఆయన వెనుక వెళ్తులం అనమాట సో కాఫరి ఎప్పుడు ముందే ఉంటాడు గొర్రెలకైనా ఎవరికైనా కాఫరి అనేటప్పుడు ముందటుండి ప్రతి ఒక్క దాన్ని నడిపిస్తుండ్రు సో ఈరోజు మన లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు ఇక్కడలు ప్రతి వస్తుంది మనకి వచ్చినప్పుడు మనము ఎవరికి జడియక యేసు ప్రభు సిల్వర్ మోసుకొని మనము ముందుకు సాగాలి యేసు ప్రభు యొక్క సిల్వర్ మోసుకొని మనము ముందుకు సాగుతుంటే ఆయన స్వరం మనం వింటామంట మన స్వరము యేసు ప్రభు వింట ఆయన గొర్రెలు ఆయన గొర్రెలు కాబట్టి ఆయన స్వరమే మనము వినాలి ఈరోజు ఇక ఇంకా ఏమంటుండీ ఇంకా ఈ సారదూషం ఏసు వారితో చెప్పాను అక్కడ చెప్పినప్పుడు వాళ్ళకు ఈ సంగతులు గ్రహింపలేకపోయారు కాబట్టి యేసు మళ్ళా వాడితో ఇట్లా నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను గొర్రెల ద్వారము నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారై ఉన్నారు గొర్రె గొర్రెలు వారి స్వరము వినలేదు హలలు ఎక్కడ పో ద్వారా నేనే నేనే మార్గము సత్యము జీవంనై ఉన్నాను అంటుండే ఈ రోజు ఆయన మార్గము సత్యము జీవంనై ఉన్నాడు ఆయన మార్గంలో మనం నడవాలి ఆయన సత్యంలో మనం నడవాలి ఆయన జీవంలో జీవం నడవాలి మనం ఆయననే మనకు జీవం ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డ ఎంతో పాపి పాపం చేసి ఉంటారు ఇంతనే యవనస్సులు గాని ఎవరైనా పాపంలో కూడుకుపోయి ఉంటారు పాపం పరిపక్వమై అప్పుడు మరణం వస్తుంది అనమాట ఆ మరణం రాకముందు దేవుని యొక్క స్వరం వింటే నువ్వు రక్షింపబడతావు దేవుని యొక్క స్వరం నీలో ఉన్నదనుకో నువ్వు దేవుని తట్టు తిరిగి దేవుని యొక్క నడవడికలో నువ్వు నడుస్తుంటావు నేనే మార్గం సత్యం జీవం అన్నాడు ఎవరు నా ద్వారా తప్ప ఎవరును త్వరలోక రాజ్యం చేరను అన్నాడు సో ఆయన ద్వారానే తప్ప మనము చేరామనమాట ఇప్పుడు మార్గం సత్యము జీవము మనము ఉన్నామనుకో ఆయన మార్గంలో ఆయన సత్యంలో ఆయన జీవంలో మనం ఉంటే మనం ముందుకు సాగుతాం అనమాట నా గొర్రెలో నా స్వరం వింటున్నా అంట నువ్వు ఎక్కడ గొర్రె ఎక్కడ తప్పిపోయి గొర్రె ఏడా చిక్కుకొని నువ్వు ఈ రోజు నువ్వు చూసుకో నీ నువ్వు పరీక్షించుకో ఎక్కడెక్కడ తప్పిపోయినావు ఎక్కడెక్కడ ఏం చేసినావు ఏం తప్పులు చేస్తున్నావు ఆగ్నే అతిక్రమే పాపము ఎన్నెన్ని పాపాలు మూట కట్టుకుంటున్నావు ఈ రోజు మనం పరీక్షించుకున్నాం ఎన్నెన్ని దాంట్లో మనము మైనస్ పాయింట్ లో ఉన్నాం ఎన్నెన్ని దాంట్లో ప్లస్ పాయింట్ లో ఉన్నాం దేవుని వరకు రావరికి దేవుని యుద్ధకు రమ్మంటే ప్రతి ఒక్కరు రాలేకున్నారు ఈ రోజు దేవుని యుద్ధకు రా అంటే నాకు అది పని ఉంది ఈ పని ఉంది చర్చికి రాబిడ్డ అంటే ఇవ్వరు రారు సండే టైంలో కూడా ఒక గంట రెండు గంటల్లో ఉంటే చేర్చి ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి కూర్చుంటారు సో అది మనకు ఉన్నది కాదనమాట సో ఎవ్రీ టైం మన డైలీ డైలీ లైఫ్ లో మనము ఎవ్రీ టైం మనకు వేసుని మనము వెంబడించాలి ఆయన వెంబడిస్తేనే తప్ప మనకు ప్రతి ఒక్క ఏం నా మాటలు అవి వింటాయి అన్నమాట నా మాటలు వింటాయి గొర్రెల ద్వారా నేనే నాకు ముందుగా వచ్చిన వారందరు దొంగలు దోచుకుని వారే ఉన్నారు ఆయన కంటే ముందుకు వచ్చిన వారు ఏమున్నారు దోచుకొని వారు ఉన్నారు గొర్రెలు వారు స్వరం వినలేదు అంటే అపవాదుల యొక్క వాళ్ళ స్వరము వింటలేరు అనమాట దేవుని యొక్క స్వరము మనము వినాలి అపవాది యొక్క స్వరం మనము వినొద్దు వాళ్ళు ఏం చేస్తుండే అపవాదిగాడు దోచుకునేటకు మనల్ని మనల్ని ప్రతి ఒక్క తప్పు తరువులో యొక్క స్వరం మనము వినొద్దు అని చెప్తుడు నేనే ద్వారమును నా ద్వారా లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయట వచ్చును మిగతా మేయచుడును అలక్కడేమంటున్నా అంటే నేనే ద్వారం యేసు ప్రభు ఇక్కడ ద్వారంనై ఉన్నాడు అనేక ద్వారం మనము వెళ్ళినామనుకో సురక్షితంగా రక్షింపబడి ఎవడైనాను లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటకు వచ్చు మేత మేయచు నుండును అలడిగా ఇక్కడ ఏమంటుండంటే ఎవడైనాను ఆయన ద్వారం మనం లోపలికి పోయినామనుకో ఆయన రక్షణ రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటకు వచ్చు మిగతమే చూడను ఆయన యొక్క వాక్యం విని చుండు అక్కడ సంతోషించు పాడలు పాడుచుంటూ మనము అక్కడ ఉంటామనమాట ఆయన ద్వారా మనం రక్షింపబడిన వారమై ఉంటే రక్షింపబడిన వార లేకుంటే ఆయన యొక్క స్వరం మనము వినలేము రక్షింపబడితేనే మనము అక్కడ ఆయన యొక్క స్వరం అనేది మనం ఇక్కడ ఉంటామన్నమాట దొంగ దొంగతనము అత్య నాశనం చేయటం వచ్చిన మరి దేనికి రాదు ఎలా వస్తుంది ఈరోజు దొంగతనం చేయడానికి హత్య చేయనికి మనల్ని నాశనం చేయడానికి ఈరోజు వస్తుండ్రు నీ జీవితంలో కూడా ఎన్నో అపవాదులు అపవాది క్రియలు ఉన్నాయి నీ జీవితంలో కూడా ఈరోజు ఎన్నో అపవాద క్రియలు దొంగ దొంగలకు వచ్చి నాశనం చేస్తున్నారు మీ ఫ్రెండ్సే కానీ మీకు రిలేటివ్సే కానీ మీకు ప్రతి బంధువే కానీ నిన్ను నాశనం చేయడానికి ఈరోజు నీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు కానీ జారత నువ్వు ఏ రీతిగా ఉన్నావు ఈరోజు దేవుని స్వరం పెట్టి పిలుస్తుండు దేవుని యొక్క ద్వారపాలకులు లెక్క ఉన్నాడు ఈ రోజు నీ యొక్క హృదయంలో దేవుణ్ణి ఉంచుకో నీ ఆయన యొక్క స్వరం నువ్వు ఈ రోజు విను స్వరం వింటే నువ్వు అక్కడ మేత మేయిచు రక్షింపబడిన అక్కడ ఆనందిస్తూ అక్కడ ఉంటావు సో నువ్వు అక్కడ స్వరం వినలేదనుకో దొంగ నిన్ను ద్వార పాల నుంచి వెనక గేట్ నుంచి వాడు ఎత్తుకొని పోతున్నా అనమాట సో ఈ రోజు నువ్వు డిసైడ్ చేసుకో వాట్ యుడ్ బి నువ్వు ఏమై ఉన్నావో ఈ రోజు నువ్వు నిర్ణయించుకో నిన్ను దొంగ లెక్క నిన్ను ఎత్తుకబోనికున్నారా ఏసు ప్రభు మాట విని ఆయన సత్య మార్గంలో ఆయన నీతి నిజాయితీని ఎత్తుకొని మనం ముందుకు సాగుదామా మన చేతులనే ఉంది కదా మనం ఎట్లా ఏ రీతిగా మనం జీవిస్తామో ప్రతి ఒక్క దాంట్లో మనకు ఇక్కడ చెప్తుండేం చెప్తుండంటే నేను గొర్రెలకు మంచి కాపరిని దొంగ దొర దొంగతనము పదవచ్చును దొంగ దొంగతనంను హత్య నాశనం చేయటం వచ్చిన గానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినాను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను గొర్రెలకు జీవం కలుగుటకు సమృద్ధి కలుగుటకు అయినా వచ్చిండు ఈ రోజు ఈ రోజు మానవ రూపీగా మన ముందు వచ్చిండు ఆయన యొక్క ప్రతి మనకు దార పోసిండు దార పోసినందుకు నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిండు ఈ రోజు గొర్రెలకు యేసు ప్రభు మంచి కాపరి ఆయన కాపరి కాబట్టి మనం గొర్రెలు ఎక్కడ అక్కడిక్కడ పోకుండా స్ట్రేట్ గా మనము నడుస్తున్నాం ఆయన సత్యంలో ఆయన జీవంలో ప్రతి ఒక్క మనము ముందుకు సాగుతున్నాం ఆయన ఎందు మనము ఆనందిస్తున్నాం ఆయన ఆయన ద్వార పాలకుడు ఆయన విని మనము ముందుకు సాగుతున్నాం మన ముందు ఎవరు వెళ్తున్నారు ఏసు మన ముందు ఇంకా ఆయన నడిచినాక మనకు ఏ భయము దిగులు లేదు ఎటువంటి సమస్యనైనాను యేసు ప్రభు సొల్యూషన్ ఉన్నాడు జీజస్ ఈస్ దా ఆన్సర్ అంటారు యేసప్రభుయ్ మనకి ఈ రోజు ప్రతి ఒక్క దానికి ఆన్సర్ అయ్యి ఉన్నాడు ప్రతి ఒక్క సొల్యూషన్ యేసు ప్రభుయ్ ఉన్నాడు సో మనం ముందుకు నడుస్తుండగా ప్రతి మనం భయపడకుండా ముందుకు సాగాలి ఇక్కడ ఇంకేం చెప్తుండే జీతగాడు జీతగాడు గనక గొర్రెల నుంచి గూర్చి లక్ష్యం చేయక పారిపోను జీతగాళ్ళ చాలా మంది లక్ష్యం గొర్రెలను లక్ష్య పెట్టక పారిపోతుంటది నేను గొర్రెలకు మంచి కాపర్ని తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని ఎలాగో ఎరుగుదును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను నా దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావాలని అవి నా స్వరం విను అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరు ఒక్కడునో ఆగును అలలుగా ఇక్కడ ఏమంటుండంటే తండ్రి నన్ను ఎలా ఎరుగును యసు ప్రభు ఎలా ఎరుగుతుండో ఈరోజు నువ్వు కూడా అలాగే ఎరగాలి యేసు ప్రభు కింద నువ్వు ఉండాలి యేసు ప్రభు స్వరం నువ్వు వినాలి ఆయన యొక్క కట్టడలను గాయకులాలి ఆయన యొక్క ప్రతి ఒక్క మార్గంలో మనం నడవాలి ఆయన సత్యంలో జీవించాలి ఆయన నీతిని అనుసరించాలి ఆయన యొక్క ప్రతి ఒక్క దాంట్లో విశ్వాసం పెట్టి ముందుకు సాగాలి యేసు ప్రభు నీ చెంతా ఉన్నాడు ఈ రోజు ఏ దిగులు పడద్దు భయపడద్దు ప్రతి ఒక్క దాంట్లో దేవుడు నిన్ను సహాయంగా ఉంటుండీ ఈ రోజు అంటే ఏం చెప్తుండే ఇక్కడ నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టిచ్చున్నాను యేసు ప్రభు ఏం ఏం చేస్తుంది ఈ రోజు నీ కొరకు నా కొరకు ఈరోజు సిల్వలో మరణించిను అనే ఒక రక్తం దార పోషిండు దార పోషి ఈరోజు నా సొత్తు అంటుడు నీవు నా సొత్తు నిన్ను విలువ పెట్టి కొనబడని అంటున్నాడు ఈ చూస్తే నువ్వు నా సొత్తు అని చెప్తుండీ మనం ఏంది ఆయన సొత్తు ఆయన ప్రతి ఒక్కటి ఆయన దేహమైనను ప్రతి ఒక్కటి ఆయనదే ప్రతి ఒక్క హృదయమైనను ప్రతి ఒక్కటి ఆయనదే ఆయన ద్వారా నిరూపింపబడ్డం కానీ ఆయన స్వరం వినకుండా మనం వేరే వాళ్ళ స్వరము వినకూడదు ఆయన స్వరం విని ఆయనతో ముందుకు సాగాలి యేసు ప్రభు ఇక్కడ చెప్తుండేందంటే నా స్వరం నా గురపి పిల్లలు వింటాయి ఆయన స్వరం మనము విని ముందుకు సాగాలి ఆయన స్వరం వినకపోతే దుష్టిని స్వరం విని మనము ప్రతి ఒక్క మనము ప్రతి ఇంకా వేరే రూట్ లో వెళ్తాం సో ప్రతి మనం స్ట్రేట్ గా వెళ్ళాలంటే యేసు ప్రభుత్వం వెళ్ళాలంటే మనము ఆయన స్వరం విని ఆయన యొక్క తలుపులు హృదయమైన తలుపులు తెరిచి ఆయనను ఆహ్వానించి హృదయంలో మనం ఈరోజు ఉంచుకోవాలి ఉంచుకున్నందుకు మనకు బిర్రల కాపర్ ఒకడావును నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు అలా ఎవడనో నా ప్రాణం తీసుకున్నాడు నా నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకుంటా నాకు అధికారం కలను నా తండ్రి వలనే ఈ ఆజ్ఞ పొందితే నన్ను ఆ తండ్రి యేసు ప్రభు యో దేవుడు ఆగ్రహించిండు సో తన ప్రాణం పెట్టడానికి ఈ రోజు శరీర దారి అయి లోకంలో ఆయన ప్రాణం పెట్టిండు మన కొరకు మన పాపంలో కొరకు ప్రాణం పెట్టిండు సో మనము ఈ రోజు ఆయన ప్రాణం పెట్టినందుకు మనం బలియాగంగా మనము ఏం చేస్తున్నాము ఆయన స్వరం వింటున్నామా లేకుంటే మనము వేరే తీరు సో మనం చూసుకొని ఆయన స్వరం వినాలి ఆయన ఎందు భయోక్తి జీవించాలి అనే ఒక ఆజ్ఞలను మనము గాయ కొనాలి గాయకొని పోవాలి ప్రతి దాంట్లో మనము సాధన కూడికతో మనము ప్రతి ఒక్క దాంట్లో మనము ముందుకు సాగాలి అని నేను కోరుచున్నాను దేవుడి యొక్క చిన్న వాక్యంలో దేవుడు దీవించిన దాకా చేసుకుందాం స్తోత్రం ప్రభా నాయన వేసుమని పాములకు వెళ్ళా స్తోత్రాలు దేవా ప్రభా దేవా నా గొర్రెలు నా స్వరం విన్నాం మా ప్రభా నేను నీ గుర్రె ప్రతి ఒక్క నీ స్వరం మేము వినటం సాయం చేయండి మా ఒక స్వరం విని నీ ద్వారా దేవాయప్రభా నేనే మార్గం సత్యం జీవం నైన్ అని చెప్పారు మహాప్రభ దాని వలన మేము వెళ్ళటకు సాయం చేయండి దేవ సత్యంలో మార్గంలో నీ మార్గంలో మేము నడుచుకుంటాకు సాయం చేయండి మా ప్రభా దేవాప్రభ ఇక్కడ కేవీపీఎం గ్రూప్ లోన్న ప్రతి ఒక్క బిడ్డను పేరుపైన దేవించి ఆశ్రయించాడు సేవ చేస్తుంది మా ప్రభా సేవ దేవాయ్మాప్రభా ఆశ్రయించాడు మా ఇంకా పెంపొందించాడు మహప్రభ మీరే సాయం చేయండి మా ప్రభా చంద్రశేఖరా అని రవాణి దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దేవ పేరు పేరు ఆశ్రయించాడు మా ప్రభా వారి సేవ ఫలభరితంగా ఉండాలి మా ప్రభా మీరే ముందుండి నడిపించండి మా ప్రభా ఇంకెంతో మందికి దేవా ఎన్నో శ్రమలున్నాయి మా ప్రభావ ఉదయవాంచ తీర్చండి మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభా మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను మా ప్రభావ ఈ రోజు మొదలుకొని నిన్ను సేవించే బిడ్డలుగా ఉంటా సాయం దేవా సమయం దొరికితే నిన్ను పాటించాలి మా ప్రభావ సమయం దొరికే బైబులు చదవాలి సమయం దొరికితే ప్రార్థన చేయాలి మా ప్రభా మా ప్రభా అక్కడ ఉండుటకు సాయం చేయండి మా ప్రభా దేవా మేము దేవయాసి మా కూడా నిర్లక్ష్యంగా ఉండటం ఉండే జీవితం లేకుండా సాయం చేయండి మా ప్రభా నీ యొక్క వాక్యం గాయకొని నీకు సర్వసత్యంలో మేము వెళ్ళటకు సాయం చేయండి దేవ దేవ మా ప్రభా మాకు సాయం మా ప్రభావ మాకు జ్ఞానాన్ని శక్తిని అనుగ్రహించండి మా ప్రభా నీ చేత మా నింపండి మా ప్రభా చేత ముందుకు సాగా మా ప్రభావ జ్ఞానం మాకు దయచండి మా పత్రిక బైబుల్ దేవాయశ్మ జ్ఞానం దయచేయండి మా ప్రభావ దాన్ని వివరించే భాగ్యం దయచేయండి మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభావ ప్రతి ఒక్క బలహీనతను మీరే మా ప్రభా దేవా మా ప్రభా ఈ ఆన్సర్ ఉంది మా మీరే ప్రతి దానికి సమాధానం మా ప్రభా ఎన్నో కష్టాలున్నాను దేవాయస్మ కడగలున్నాను దేవాయస్మ నీ తట్టు తిరగకుండా దేవా మేము ఉండలేము మా ప్రభా జీవించిన దాన్ని బట్టి నీకు వందనా స్తోత్రాలు దేవా మరొకసారి దేవాయస్మరు మధ్యకాల సమయంలో వాక్యం దయచేసి పాటల్లో దేవ ప్రతి ఒక్క ప్రేరును దయచేసిన దాన్ని ఇది మొదలు నిరంతరం నిన్ను పూజించే విధంగా మేము జీవించడానికి సాయం చేయడం మా నీకే మహిమ ఘనత ప్రభావం చేయాలి మా ప్రభా రేపు ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను తీర్చి దేవా చేసిన వారు వాళ్ళ కష్టాలు కడలిని పేరుస్తారని ఏసు క్రీస్తు గద్దిస్తున్నాం ప్రతి ఒక్క శాతాన్ని చీకర్ క్రీస్తు గద్దిస్తున్నాం మీరే ఉండి సాయం చేస్తారని ప్రజాబు నేసుక్రీస్తు సమస్త మహిమ నీకే ప్రభానైనా ఈ దినంతా మీరు మన సహాయకులు ఉన్నారు ప్రతి విషయంలోనైనా మీ కృపానుగరించి నీకు ఎంతో వర్ణాలి ప్రభావ ఈ యొక్క మధ్య కనసంలోనైనా స్వరం మీ దిత భాగ్యాన్ని మాకు అందరికి ఇచ్చినందుకే నీకు ఎంతో వందా ప్రభావ నికేస్త తులి స్తోత్రాలు అర్పించుకుని అయినా వాకిందరు మాతో మాట్లాడే మమ్మల్ని బలపచ్చిన అయినా గొప్ప తన గొర్రెల కోసం తన ప్రాణం పెడుతున్న వాకి ఉంది ప్రభు మీరు ప్రవ మా కొరకు ప్రవ మీ ప్రాణాన్ని త్యాగం చేసి నైనా కలవరిశనైనా మాకు బదులుగా ప్రవ్వా తండ్రి శిక్ష మీరు భరించి మాకు విడుదల కల్పించినారు అదే ప్రేమ మేము కూడా మనుషుల పట్ల అనేకుల పట్ల మేము చూపించాలా ప్రవ అనేకులు శిష్యులుగా తయారు చేయాల ప్రవ్వా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నారు కాబట్టినైనా మేము ప్రకటించాలా అనేకులను ప్రవ్వా లోపల మంద ఉంది బయట ఒక మంద ఉంది ప్రవ్వా రెండు మందలు కలవాలా ప్రవ్వా కాబట్టి నేను ఆ రీతికి మేము ప్రయాసపడాలని స్థాయిపడండి ప్రతి బలహీతల నుంచి మాకు విడలు కల్పించండి ప్రభావ ప్రతి దశలో మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపను మాకు అనేక పర్యాలను చేస్తున్నాడు నీకు ఎంతో వందాలు చెల్లిస్తామేనా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడే మమ్మల్ని బలపరిచేందుకే నీకు ఎంతో వందాలు ప్రభావా ఆరాధనలో పాల్గొనే నా తన సందేక అందరూ చుట్టూ అగ్ని కంచి పెట్టి దూతలు మాకు మంచి ఆరోగ్యం శక్తి బలం దయచేసి ఇంకా ఫలభరితమైన జీవితం మాకు అనుగ్రహించిన ఇంకెంతమంది ఆరాధన పాల్గొనలేదో ఆ కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశ్రవదించండి నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కుటుంబంలో అందరినీ శాసనం ఈ దీనివంత చేసే ప్రతి పనులు విజయం అనుగ్రహించి సహాయపడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామైన ప్రాతిష్ట ఆ మెయిన్ ఆశీర్వాదం మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేదర్శిస్తారు కుటుంబాలకి స్వరాజ్ కుటుంబానికి చంద్రశేఖరణ కుటుంబానికి మా కుటుంబానికి మెరుస కుటుంబం ఆ యొక్క స్రవంతి ఆ సదాకాలం తోడే నేను గాక ఆ